హరి ఓం స్మృతిస్మృతిపురా భగవత్పాదశ పాపం సహనాం వదతు సహనం సహకరణీనా భయపడ్డా భయపడి మళ్ళీ అనుకుంటాడు ఎందుకు భయపడ్డాను అమ్మా నేను రెండవది ఉంటే కదా భయం అని అనుకున్నాడు వెంటనే ఆయన భయం పోయి అంతవరకు అప్పుడు చురితే ఆ ఘటన నుండి ఒక నిష్కర్షను మన ముందు పెడతాం భయపడడానికి ఏముంది కస్మాత్ భయభేష ఉంటే కదా భయపడ్డానికి ఉండాలి రెండోది ఉంటేనే భయం ద్వితీయా అది మనం విస్తారంగా చూసి ఉన్నాము ఇప్పుడు దీని మీద పూర్వపక్షం ఇక్కడి నుంచి కొంచెం చర్చ ప్రారంభం చిన్న చర్చ పెద్ద తర్వాత వస్తాయి పూర్వపక్షము అత్రచోదీ అంటే కొందరు ఇంకా పైన వస్తుంతరం అవిద్యా కృత్యుప్రస్థాపితమేవ నహిష్యమాన భయ జన్మనోహేతు హేతు అంటే నభున్నాం హేతు హేతునే హేతునే నిజాఖ పెట్టాయకూడదు గంగారడ ఎందుకంటే ద్వితీయం అని నాకు ఏం కదా ద్వితీయం అంటే రెండవది ఉండాలి ఉండి అది రెండవది కనబడాలి అది రెండవది నాకంటే భిన్నముగా ఉన్నది అనే అనుభవం వీడికి కలగాలి అప్పుడే భయం అంటే వరకు వీడికి వీడి అనుభవంలో లేదనుకోండి వీడి దృష్టిలో దృశ్యమాన దృష్టిలో వీడి దృష్టిలో రెండవది లేదనుకోండి భయం ఉండదు అందునే మీరు మీరు ఎవరిదైనా ఒక జ్యోతిష్ణ్ణి చూసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి వెళ్తేనే అప్పుడు మీకు శని రాహువు కేతువు కుజుడు వీళ్ళందరి మీద భయాలు ఏర్పడుతుంది అంతవరకు భయం ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఎవరిదైనా ఇప్పుడు విదేశాల్లో ఉంటారు వాళ్ళకి ఏమైనా భయం ఉందా శని రాహువు కేతువు ఇలాంటి భయాలు వాళ్ళకి ఏమైనా భయాలు వాళ్ళకి ఏదైనా కనీసం ఈ భయాలు అయితే లేవు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అవి లేవు మీ సపోజ్ మనలో కూడా మన మా చిన్నప్పుడు చుట్టూ మహావిద్వాంసులు అందరూ ఉండేవారు ఒక్క గొప్ప విద్వాంసుడు శాస్త్రాన్ని చాలా క్షణంగా అధ్యయనంగా చేసిన మహాపురుషుడు వాళ్ళ వాళ్ళ సన్నిధిలో ఉండ ఉండటం చేత ఈనాడు మహావిద్వాంసుడు అని మనం అలాంటి మహాపండితులు ఉండేవారు వాళ్ళు ఎవరూ కూడా ఏనాడు రాసమని కుజుడని కేతువని శని అని వినలేదు కనలేదు మా చిన్నప్పుడు ఈ మాటలు అసలు ఉండేవి ఈ రాహు దోషమని కుజ దోషం అని అసలు మాటలే ఉండేవి అసలు కదా అన్నో నాన్ వేజ్ ఆ భయము ఉండేది కాదు మాటలు లేకపోతే భయమూ ఉండదు వాళ్ళు కూడా ఏమో స్థితిలో చూస్తూ ఉండేవారు అంటే తప్ప ఈ గ్రహాలతోటి వాడు పెట్టుకున్న ఉండగా నేను ఎప్పుడూ చూడలేదు అలా ఉండేవారు కాబట్టి మనం ఏం ఈ సమాచారం అంతా ఉపనిషత్తులు గీతామధులు ఏమో పట్టుకోకుండా ఇలాగంటే సమాచారం అంతా ఎక్కడి నుంచో తీసుకొచ్చి దాన్ని పెట్టి కూర్చుంటే భయాలే భయా నేను కొంచెం దగ్గర సరి చెప్పాను బట్ నేను ఇది పాయింట్ దాకా ఆయన పడంటున్నాయి పాయింట్ ఏమిటంటే దృశ్యమానమైన ద్వితీయం ఉండాలి అంటే మన దృష్టి పడిన రెండవది ఉండాలి మన దృష్టి ఉండాలి దాని మీద రెండవది అని ఉండాలి అప్పుడే రేపు భయం కలుగుతుంది ఆ బుద్ధి రెండవది ఏంటి భేదము ఇప్పుడు కుటుంబంలో ఉన్నారనుకోండి మనందరం ఒకటే అనే అనే మాట మీరు పైకి అనకపోయినా మీ దృష్టి ఎలా ఉంటుంది మీ దృష్టిలో లేరు అనే దృష్టి ఉంటుంది ఇప్పుడు భార్య భర్త మధ్యన వీళ్ళు వేరు నేను వేరు అనే దృష్టి ఉంటుంది వేరు నేను వేరు అనే దృష్టి కనుక ఉన్నట్లయితే అది కలహాల కాపులనే ఆ కలహాలు ఎక్కడికి వెళ్తాయని నేను చెప్పలేము ప్రాధాన్యహీనంగా ఉంటుంది మొత్తానికి వేరు అంటే ఆ దృష్టి భేద దృష్టిలో భయము ఉంది తీరు అలాగే తగ్గి కొడుకు కూడా ఆస్తి పాస్తులు ఉంటాయి ఎవరు ఉంటారు వాళ్ళందరూ ఎవరి ఖర్చులు వాడి ఎవరు భోజనం వాడు చేస్తారు కాబట్టి ఆ కొడుకు అనుకున్న ముందుగా ఉన్నారు అనుకోండి అందరూ వాటా సమానంగా అందరూ సమానంగా భోజనం చేస్తారు ఆనకి వాళ్ళు కొంచెం తక్కువ తింటారు లాభం వాళ్ళు తక్కువ ఇలాంటి క్యాల్కులేషన్స్ ఏమి ఉండవు కానీ భేద బుద్ధి పుడుతూనే ఇవన్నీ రెక్కల ఇవన్నీ కూడా రెక్కడ మీరు మధ్య పోసుకు తింటారు ఆయన ఏమో పెరుగు పోసుకు తింటారు ప్రతిరోజు మీకేమో నష్టం వస్తుంది అని భార్య విడితే భేద బుద్ధి ఒకసారి వస్తే ఇంకా భయం నిర్మాణం ఇన్సెక్యూరిటీ కాబట్టి ఆలోచించగల విషయం ది పాయింట్ ఈశ్వరుని విషయంలో కూడా భేద బుద్ధి ఉన్నట్లయితే భయం తప్పదు అంటే అర్థం ఈశ్వరులు మీకంటే భిన్నంగా లేడు అనే అభిప్రాయం కాదు అభిప్రాయం ఏమిటంటే ఈశ్వరుని కంటే మీరు భిన్నంగా లేదు అని అభిప్రాయం మీ పరిచ్ఛిన్నమైన అహంకారం ఈశ్వరుని ఈశ్వర చైతన్యం కంటే భిన్నంగా లేదు అనే అభిప్రాయం అహం అనే పదం యొక్క యథార్థమైన తాత్పర్యం ఏది కలదో అహం అనే పదానికి అసలైన అర్థం ఏది కలదో అది ఈశ్వరుడు పదానికి అసలైన అర్థం ఏది కలదో అది ఎరువు ఒక్కటి అసలు అహం అనే పదానికి తప్పర్థం చెప్పుకుని ఈశ్వరుడు అనే పదానికి కూడా ఒక కండిషన్ మీనింగ్ ఒకటి చెప్పుకుని తద్వారా ధైర్యాన్ని సృష్టించుకుని పెట్టుకున్నంత ఆ ఈశ్వరుని వలన ఈ అహంకి భయము తప్పదు ఒకప్పుడు ఈ అహం ఈ జీవుడు వల్ల ఈశ్వరుడు కూడా భయం ఉంటుంది జీవుడు వల్ల కూడా భయం ఓ మంత్రం మీరు నేను అంటాను మీకు ఏమర్థమైందో చెప్పండి ఈ మంత్రం ఎక్కడ ఉందని తర్వాత దుర్భిక్షం దేవలోకేశు అర్థమైందా దుర్భిక్షం దేవలోకేశు బహువచనము ఏకవచనంగా స్వీకరించండి అలాగా బహువచనాన్ని ఏకవచనంగా చెప్పి చెప్తారు అవహ అంటే కురు దేశము కాబట్టి దేవలోకేషు అంటే దేవలోకం వద్దు దుర్భిక్షం కరువు వచ్చినది ఎందుకు వచ్చి ఉంటుంది దుర్భిక్షం దేవలోకంలో ఎందుకు వచ్చింటుంది వర్షాలు పడకపోవడం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆహుతులు కూడా మానేసి వీళ్ళేమో టిఫిన్ లో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారో గొప్ప ఎవరు ఆహితులు ఇవ్వడం లేదు అనుభవం అక్కడ కలుగు ఇప్పుడు ఎప్పుడు దేవుడికి కూడా దేవలోకంలో వాళ్ళకు కూడా జీవుడి భయం ఉందా లేదా దాని ఈ మన దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒకటి ఉంది దేవాదాయ అంటే దేవుని ఆదాయం ధర్మ ఆదాయం ఇంకా ట్రాన్స్లేట్ చేయడం డాట్ సరితం అండ్ ధర్మాసరితం డాట్ సరితం అండ్ ధర్మాసనం ఇది శాఖ ఒకవేళ మీరు దీర్ఘం తప్పనుకుంటే దేవ దాయ అని కనుక దేవుడి ఆశ్రయం మీద వాటాపించుకుంటున్నారని అర్థం అది చూస్తే వాటెవర్ ఆ శాఖలో ఉన్న ప్రధానమైన స్టేట్మెంట్ ఒకటి ఉండే ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఈ శాఖ ఉందనే కానీ వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేకుండా పోతున్నారు ఇది అనే అనే స్టేట్మెంట్ ఉందా లేదా అంటే ఇప్పుడు దేవుడికి ఈ దేవాదాయ శాఖ వాళ్ళ ఆఫీసర్స్ మూలంగా డబ్బులు లేక ధూపదీప నైవేద్యాలు అంగిపోయి దేవుడు అలాగా నక నకలాంటితో ఉన్నాడా లేదా కాబట్టి భేద బుద్ధి ఉన్న చోట జీవుడికి దేవుడు వల్ల భయం ఎలాగో తప్పదు అది అది మనకు అనుభవంలో ఉన్నదే ఇట్ ఈస్ ది ఆల్సో నేను అయింది ఒకప్పుడు భేద బుద్ధి కారణంగా దేవుడికి కూడా జీవుడి భయము తప్పదు జీవుడు దేవుడిని పరిచ్ఛన్నం చేసి కాబట్టి ఇది ద్వైతం మీద ఇంతకంటే వేరే ఆర్గ్యుమెంట్ అక్కడ వేస్తుంది ఈ ఒక్క ఆర్గ్యుమెంట్ చాలు ద్వితీయ భయం భవతి అని ఆ ఒక్క సెంటెన్స్ దాని శరీరం బుద్ధికి వస్తే మీ బుద్ధిలో ద్వైతం ప్రవేశించడానికి అవకాశమే లేదు అని కూడా మనం అనుకున్నాం తత్ర కోమోకత్వం మంత్రవర్ణము అంటే మంత్రము అని అంట మొత్తం మంత్రం అంతా చెప్తే మంత్రవర్ణము అన్నారు మంత్రములు స్థలం పాదో ఒక ముక్కన్ని పోస్ట్ చేసినప్పుడు మంత్రవర్ణము అని అంటారు సో అక్కడ మొత్తం మంత్రం అంతా ఒకటి ఉన్నది సో ఎస్ట్ ఆత్మన్యమా అని కోసించేసి అని అని ఈశావాస్యంలో ఏదో మంత్రం అనుకుంటారు విజయవసంలో పద్దెనిమిది మంత్రాలు ఉన్నాయి అక్కడ ఏడోదో ఎనిమిదోదో సో ఎస్టు సర్వా ఇప్పుడు వచ్చింది ఎస్టు సర్వాణి భూతాన్ని సకల ప్రాణులు కూడా ఆత్మరూపములుగానే ఉన్నాయి తప్ప ఆత్మలంటే భిన్నంగా అసలు మరొక ప్రాణి వికరణమే లేది అని ఎవరైతే విశిస్తారో దీన్ని సకలాత్మభావము అంటారు ఈ సర్వాత్మ భావాన్ని గురించి నేను చాలా విస్తారంగా చెప్పాను నా గురించి నేను ఒకటి అనుకుంటూ ఉంటాను సర్వాత్మ భావమే మోక్షము ఈ చాలా మంది మోక్షం అంటే ఏదో అనుకుంటారు మోక్షం అంటే దాన్ని భావాలు పెట్టుకుంటారు మోక్షం అంటే ఏదో ఎప్పుడో ఏదో అవుతుంది ఏదో స్నాష్ వస్తుంది మరొకటి వస్తుంది మరికొంత మోటారు రకరకాలుగా పెట్టుకుంటారు కానీ సర్వాత్మత్వమే మోక్షము సర్వాత్మభావం సేవ స్ఫురణం సదా అది కాదు సర్వాత్మత్వ మహావిభూతిశ సర్వాత్మత్వమే మోక్షము సర్వాత్మభావమే మోక్షము ఇది శంకరుల యొక్క విశిష్టమైన ప్రతిపాదన శైలి మోక్షమంటే సర్వాత్మభావం అలా ఉంటుంది శంకరుల యొక్క ప్రతిపాదన మంత్రములు అలా ఉంటాయి ఈ సర్వాత్మభావాన్ని గురించి రామతీర్థ చాలా విస్తారంగా వ్యాఖ్యానం చేశారువేకాన్ని కూడా వ్యాఖ్యానం చేస్తాడు కానీ తక్కువ కానీ రామతీర్థ చాలా వ్యాఖ్యానం చేశాను ఇదంతా నేను వడబట్టి సర్వాత్మ భావాన్ని నేను చాలా వ్యాఖ్యానం చేసిన సందర్భాలు కొన్ని టాపిక్స్ ఉంటాయి అవి గంటన్నర క్లాసు పట్టేస్తుంది ఆ అలాంటి టాపిక్స్ నాకు రెండు గుర్తున్నాయి ఒకటి సర్వాత్మభావం రెంటన్నరం దానికే కొనది రెండవది హృదయం సర్వస్య చాహం హృది సన్నిహిత వెంటన్నర కాదు హృదయం అంటే ఏమిటి దేవుడు హృదయంలో ఉండడం అనగాంటే ఏమిటి ఇంకా అన్ని అన్ని విషయాలు దాంట్లో వస్తాయి హృదయం ఉన్నందు ఈశ్వరుడు ఇంకొక అదే చోట్ల వస్తుంది మాట ఉపనిషత్తుల్లో వస్తుంది సో అంత హృదయ ఆకాశ అయ పురుషోపనోమయ అమృతో హిరన్మయ అనే తేత్రీయోపనిషత్తులో వస్తుంది అలాగే ఈ నకర్మణాది చెప్తారు చూడండి అక్కడ వస్తుంది దహం విపాపం పరమే విష్ణూతంపుండరీకం అది హృదయం పురమధ్య సద్ం ఈ పురమధ్యలో ఉన్న హృదయం కర్మణాలో వస్తుంది సరే హృదయ మధ్య రమణ మహర్షిలో సర్వస్వం హృది సన్నివిష్ట ఈశ్వర సర్వభూతానా అది కూడా వరణహాసమస్ కాపీ ప్రధానమైనది ఆ సర్వాత్మభావమే మోక్ష సో ఆ సర్వాత్మభావము నటు ఏకత్వము పేరు ఆ విధమైన ఏకత్వమును ఒకడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు ఈ దర్శనము అను అను అను అంటే అక్కడ శంకర్లు ఏమన్నారంటే భవిష్యంలో శాస్త్రాచార్యోపదేశం అను అను అంటే పశ్చాత్ అంటే ఆ తరువాత శాస్త్రము ఆచార్యుని యొక్క ఉపదేశము తరువాత ఆ ఉపదేశాన్ని స్వీకరించి తరువాత ఆ ఏకత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో వాడికి మోహము అక్కడితో ఆఖరు ఇంకా పైన లేదు అది రామబాణం ముందు ఏకత్వ దర్శనం అనేది రామబాణం వంటిది రామబాణం ఏం చేస్తుంది ఎంతటి శత్రువునైనా వినాశనం చేసి అలాగే ఈ ఏకత్వ దర్శనము కానీ సర్వాత్మభావము అనేది అంటే సత్యము ఒక్కటి అనే దర్శనం అంటే జీవేశ్వర భేదమును నిరాకరించి అద్వయ ఆత్మత్వాన్ని దర్శించుట అనేది వేదికలతో అది మోహము అనే రాక్షసు నాకు మోహమే రాక్షసుడు అంటే మోహమే రాక్షసులు అంటే కొమ్ములు ఉంటాయంటే అలా సినిమాతో ఆ సినిమాతో లేదంటే డ్రామాతో మీకు ఒక రాక్షసుడు కావాలి అది కొమ్ములు పెట్టాలి కొమ్ములు ఉన్న టోపీ ఒకటి ఉంటుంది అది పెట్టుకుంటే అది పెట్టుకుని కొంచెం ఉన్న ఈ యాక్టర్స్ లో కొంత దొద్దుగా కొంత నల్లగా దొడ్డుగా ఉన్న వాడిని రాక్షసుడి పాత్రకి డైరెక్టర్ ఎదురు వాడికి ఈ కొమ్ములు ఉన్న టోపీ ఒకటి పెట్టి వాడిని స్టేజ్ మీద తీసుకొస్తారు వాడికి చిత్రమైన డ్రెస్ వేస్తే స్టేజ్ మీదకి తీసుకొస్తారు వాడి స్టేజ్ మీద వస్తూనే అలా గెంతులు డైరెక్టర్ స్టేజ్ మీదకి వస్తారు ఆ నాటకం కోసము అంటే వీహి నాటకాలు ఒకప్పుడు ఉండి వీధి మధ్య వీహి నాటకాలు ఉన్నాయి మరి చిన్నప్పుడు నాటకాలు ఉండి నిద్ర తిండి తిప్పలు రెండు లేకుండా చెప్పాయి కదా గాడిద సామెధ్య చెప్పాయి కదా తిండి తిప్ప లేకుండా నిద్ర ఏమీ లేకుండా ఆ బీసినాటగాడి కోసం పోయేవాళ్ళు గణపతి నవరాత్రుల్లో బీహనాటగానికి ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ టిక్కెట్ ఉండదు టిక్కెట్ అంటే మళ్ళీ పావరార్థల టిక్కెట్ పావరార్థల టికెట్ ఫోర్ అండ్ పోతీ వాళ్ళ ఆ నాటకం మీద రాక్షస రూపంలో ఉంటారు అన్ని ఈ నాటకాలన్నీ పౌరాణిక నాటకాలే దైరోపాఖ్యార గైడు కి తెలుస్తుంది చల్ల గైదు చల్లవారులు దైరోపాఖ్యానమే ఏ ఎక్కడ ఏది గైలు సో ఈ రాక్షసులు వచ్చి అలా జంతులు వేస్తూ ఉంటాడు కాబట్టి అలాగే ప్రతిసారి అలాగే ఉంటారు అని అనుకోకూడదు అది సినిమా స్క్రీప్తికి అవసరం ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏమో సీన్స్ చూపించారు కనుక రాక్షసుడు అంటే ఆ మోహమే రాక్షసు ఇప్పుడు మహిషాసుడు అనుకోండి మహిషాన్ని మీరు ఎప్పుడైనా చూసారా దున్న దున్న మహిషము అంటే దున్న మహిషము అంటే దున్న మహిషుడు అంటే ంటే ఎవరోడు అనే రాక్షసుడు ఉన్నాడు వాళ్ళేమో ఆ దేవి అలాగ పొంచి చంపేసింది అని ఉంటే అలాగ కథకంగా చెప్తారు దేవి అంటే విద్య హైమవతి విద్య శేనోపనిషత్తుంది కదా త్రిశూలము అంటే మూడు గుణములను అతీతంగా పోగుతా అది త్రిశూలం మూడు గుణాలకు అతీతంగా పోవడం మహిష అంటే మోహమునకే మహిషుడు అంటే నరకాసురుడు అంటే అదే మోహానికే నరకాసురుడు కాబట్టి మోహం అంటే భ్రమదర్శనం అంటే మీరు ఒక విపరీత దర్శనంలో ఉంటారు ఒక అజ్ఞానంలో ఒక తప్పుడు అభిప్రాయంలో ఉంటారు అంతకంటే అన్యాయం అంతకంటే రాక్షసులు ఇంకెవరు ఉంటారు ఒక విపరీత ఉండడము అంతకంటే రాక్షసుడు అనేవూ ఉండదు అదే రాక్షసుడు శరీర ఆరోగ్యం విషయంలో కూడా విపరీత దర్శనంలో ఉండకూడదు సరిగ్గా తెలుసుకోవాలి ఇప్పుడు మీకు ఏదైనా డయాబెటీస్ తో ఏదైనా ఉందనుకోండి అది ఎందుకు వచ్చిందో తెలుసుకుని దానికి సరైన చర్యలు తీసుకుని ఆ డయాబెటీస్ ని వెనక్కి తీసుకొచ్చి ప్రయత్నం ఏదో చేయాలి అంతేగాని పుష్యమాసంలో చవన ప్రశానం పాల్గొన్న మాసంలో మటర ధ్వజం ఇలా మొదలుపెడితే అది ఎక్కడికే లేదండి ఈ లోపల డయాబెటీస్ ఎదురిపోతుంది దానికి లేనిపోయిన సమస్యలన్నీ ఉపయోగిస్తాయి రివర్స్ దిసెస్ సైంటిఫిక్ అండర్స్టాండింగ్ తోటి ఎడ్యుకేషన్ ఇస్తే మోస్ట్ క్రూషియల్ మోస్ట్ క్రూషి వాళ్ళ అమ్మాయికి షూర్ వస్తే జోరికి వెళ్లకు మందుతో సరిపోతున్నాయి ఎవరు స్వామికి అసలు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ స్వామి దగ్గరికి వెళ్తే స్వామి ఏం చెప్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ స్వామి కనుక వివేకవంతుడైతే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు స్వామి దగ్గరికి వస్తారు అనారోగ్యం స్వామి ఏం డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు స్వామికి తనకి అనారోగ్యం చేస్తే జపం చేస్తాడు డాక్టర్ అడగాలి అబ్జర్వ్ అందరికంట ముందు పరిగెత్తుగా వెళ్ళి టీవ్ లో కూడా దీ డాక్టర్ గారికి వైద్యం చేయించి వస్తాడు స్వామి ఈ స్వాములందరూ కూడా మనకి డాక్టర్లు ఉంటారు అదంతా కూడా బహిరంగంగా ఉండదు అది కొంచెం అలాగే చరసాగునా నడుస్తూ ఉంటాయి ఫస్ట్ జపం రోగం తగ్గడానికి మందు వేసుకోమని శాస్త్రం ఏం చెప్తూ మనమేమో జపం చేసి రోగం తగ్గించుకుంటారంటే అలాగా విపరీత దర్శనం విపరీత దర్శనం అంటే విపరీత దర్శనం అందరికీ సో అనారోగ్యం విషయంలోనూ తర్వాత పిల్లలు కొడుకు కోడలు మనవాళ్ళు ఈ విషయంలోనూ మానసిక దుఃఖం ఉంటుందండి అది తీవ్రమైనటువంటి ఆఘాతం మనిషి ఒక పెద్ద ఆధారంలో ఉంటాడు అంటే హక్కు అయితే ఉంటాడు ఆ హక్తి పోదు అలాగే ఉంటుంది ఆ కుండు ఉన్నట్టే అలా సఫలవుతూ ఉంటారు అవన్నీ కూడా విపరీత దర్శనం అదే మోహం కాబట్టి ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు నేను వేరుగా ఉన్నాను భేదమే శక్తి ఇదే మోహం ఆ మోహం అనే రాక్షసుల్ని సంహరించేటువంటి ఏకత్వం ఈ చూడవనుండే ఏవనుండే ఆ ఏకత్వం ఏకత్వ దర్శనం చేసిన వాళ్ళకి మోహం అనేది ఉండదు మోహం మోహం ఎప్పుడైతే లేదో శోకం ఎక్కడది శోకం మోహ్లోక మోహం ఎక్కడి వస్తుంది శోకం ఎక్కడి వస్తుంది అనే ఆక్షేప కృష్ణ మోహం ఎక్కడి నుంచి వస్తుందంటే ఫలాను రక నుంచి వస్తుందని మోహం ఎక్కడి నుంచి వస్తుందంటే మోహము రాదు అని అర్థం కానీ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు అనుకోండి ఇంట్లో వాళ్ళు అంటే దానికి ప్రశ్న అడుగుతున్నారు అనుకోకూడదు వాళ్ళు ఏం ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళు ఏమనిపిస్తున్నారండి మీ ముఖానికి కాఫీ కానుంది అంతే ప్రశ్న అడుగుతుందని మనం సవాధానం చెప్తాము అని అనుకోకూడదు ఇది అలాంటివి మనకి ఆక్షేపము ఉంటారు సంస్కృతంలో ఆక్షేపము ఉంటారు కూడా ఉంది కాకుహు అని అంటారు కాకుహు అంటే మీకు అర్థం అర్థం అవుందో ఆక్షేపడు సో అలాగే కష్టోక శోకం ఎక్కడికి సర్వాత్మభావంలో ఉన్నవాడికి శోకం ఎక్కడికి అంటే శోకము అని కాబట్టి ద్వితీయాద్వైభయం అనే వాక్యాన్ని ఈ ఏకత్వం అను పశ్చిత శోకమోహో అనే వాక్యంతో మీరు అన్వయించుకోండి ఎచ్చ భయం అపోద అపనోదితండి ఏకత్వాల్ని తెలుసుకోగానే భయం పోయింది అని అన్నారు ఆ మాట ఎలా ఉంది అంటే అటు మాట బంగారంలా ఉంది భయం పోయింది అనగానే బంగారంగా ఉంది ఇప్పుడు బొమ్మగారు భయపడుతూ వచ్చారు చేసుకొలు భయపడుతూ వచ్చారు ఎవంటే ఏమిటంత టెన్షన్ లో ఉన్నారు ఏమిటారు మీకు ఉండడానికే వచ్చారు మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ నా జీవితంలో శని ప్రవేశించినారు అని భయపడితే వచ్చారు నేను చెప్పాను ఎవడు పెట్టేదండి ఈ సమస్యలే అంటే ఒక అంటే శని వచ్చి చెప్పాడో మీకు శని వచ్చి చెప్పలేదు కదా మీరేమన్నా స్టడీ చేసి తెలుసుకున్నారా స్టడీ చేసి తెలుసుకున్న వాళ్ళు అలా ఉన్నారు కేవలం ఎవడో చెప్పారు అంటే విపరం చూడండి శని శనిశ్వరుడని ఎక్కడ పేరు విన్నారా అని విన్నాను శనిశ్వరుడు అంటే అర్థమేంటి అంటే శని రూపంగా ఉన్న ఈశ్వరుడు అర్థము కాబట్టి శనికి ఈశ్వరునికి అచేతను వేరు ఈశ్వరుడు వేరు కానే కాదు కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి పూజిస్తారా మీరు రోజు పూజిస్తుంటాం సింహాసనంలో పూర్తి మరి ఇంకా ఉన్న ఈశ్వరుడే శని శనికే ఈశ్వరుడికి అసలు భేదమే లేదు మీరు పూజ చేసే ఈశ్వరుడు మీకు కష్టం చేస్తాడా సుఖం చేస్తాడు మీకు మీరు పూజ చేసే ఈశ్వరుడు వేషం మార్చుకుని శని వేసుకుని మీకు అపకారం చేస్తాడా అభి చేస్తారా ఇప్పుడు తండ్రి వేరు మారు వేషంలో వచ్చే అపకారం చేస్తారా తండ్రి ఉపకారం చేసి పోతాడు దాన్ని మారు వేషంలో చేస్తాడా అమ్మా భక్తి అంటే ఇంకేం భక్తి అమాత ఈశ్వరుడు అడిగితే భక్తి ఏమి ఉన్నది ఈశ్వరుడు శని అనే రూపంలో వచ్చి మనకు కష్టానికి అనిపిస్తుందా నెవర్ నెవర్ నెవర్ అక్కడ అమెరికాలో మాట ఒకటి ఉన్నది నెవర్ ఎవర్ అది అమెరికా తర్వాత ఇంకో రెండు మూడు రోజుల ఆశ్రమంలో ఉన్నారు నాకు ఆఫీసులో వాళ్ళు కూడా చెప్పారు అమ్మవారు మిమ్మల్ని కలిసి వెళ్ళిన తర్వాత ఇంకో నాలుగు రోజులు ఉన్నారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు మాకు చక్క డొనేషన్ కూడా ఇచ్చింది సో అంటే ఆమెకి ఫ్రీడమ్ వచ్చేసిందనమాట ఫ్రీడమ్ వచ్చేప్పటికీ ఈ ఆశ్రమో ఇక్కడ దక్షిణామూర్తి ఈ స్వామి చేయలేదు రాహువు లేదంతా ఒకే ఈశ్వరుడు అనే దర్శనము ఎవరు ఒకటి ఉన్న భగవద్గీత క్లాసులు ఇవన్నీ చూసేప్పటికీ ఆమె మనస్సు చాలా క్రియేట్ అయిపోయి ఆయన వెంటనే చెక్కు రాసి ఆఫీస్ లో ఇచ్చేశారు నాకు ఇచ్చారు అంటారు నాకే సో ఆ రకంగా భయము ఏకత్వ దర్శనం చేత భయం పోయిందండి అంటే ఎవిడ అంత విదూరంగా ఏకత్వదర్శనంతో భయం పోయిందేనా లేదు దూరంగా చెప్పాల్సిందేం కాదు తది యుక్తం అది సుకరాము యుక్తియుక్తమైన విషయమే కేవలము భేదదర్శనం చేతనే నీకు భయం ఉంటుంది తస్మాత్ ఇందువల్ల అంటే ద్వితీయాత్వంతరాద్వై భయం కావునా ఎప్పుడైనా సరే మళ్ళీ అంటే ఎప్పుడైనా సరే ఎనీ టై మీకు భయం అనేది కలిగిందంటే మరొక వస్తువు ఉండాలి వస్తువు అంటే తత్వం యథార్థమైన తత్వము మరీ ఒకటి ఉండాలి ఇప్పుడు మీరు బంగారం అని కొనుక్కు బంగారం కాదు టండి రాగి చాలా ఉంది అంటే మీకు భయమే అయ్యో దెబ్బత విషయమైనా దుఃఖమని పెడుతుంది బంగారంలో రెండు రోజులు ఉందంటే మీకు భయమే కదండి ఈ మధ్య కాలంలో బంగారంలాగే ఉంటుంది ఇది అని భయానికి బంగారం కాకుండా మరొకటి ఉంటే భయము తప్పదు అలాగే ఈశ్వరుడికి వీరికి భేదం ఉన్నట్లయితే భయమే భయం భయమే భయం ఉంటుంది తప్పదు కాబట్టి భయము ఏకత్వ దర్శనం చేయకపోతుంది తది ఏకత్వ దర్శనమైన ద్వితీయ దర్శనం అపనీతం నాస్తి అది ఆ త్వితీయ దర్శనం ఆ రెండవ రెండవది కలరు అనే ఆలోచన అనే ధారణ వాడి అలా వాడి దృష్టంలో తనకంటే భిన్నముగా రెండవది కలదు అనే ధోరణి అనే ధారణ ఏదైతే కదో ఆ ధారణ తప్పది విపరీత దర్శనము అది ఏకత్వ దర్శనమైన అపరిమితం మీరు ఎప్పుడైతే ఏకస్వాన్ని తెలుసుకున్నాడో ఆ అనేక దర్శనము భేద దర్శనము భేద దృష్టి తొలగిపోయింది తొలగిపోయిందంటే అర్థం ఏంటి యత నాస్తి ఇప్పుడు భేద దృష్టి లేదు యతహా నాస్తి భేద దృష్టి ఎందువల్లనైతే లేదో అందువల్ల ఆయనకి భయము ఈ భయం అది అతనికి ఆ ద్వితీయాద్వై భయం కొన్ని మాట మనం చూడలేదు ఈ భయం గురించి నేను సాధన చెప్పినట్టున్నాను అయినా ఇంకొకటి మాట కూడా చెప్తాను మీకు ఎన్ని చెప్పి ఒక్క మాట చెప్పకపోతే ఇది భయం అనేది భౌతికమా మానసికమా ఇది ఫిజికల్ అది ఇది సైకలాజికల్ అది బోన్ అని ఒక మీమాంస అంటే ఇప్పుడు పాముందనుకోండి యథార్థమైన పాము అయితే భయం భయం ఉంటుంది అది ఫిజికల్ భయము రద్ది సర్పం ప్రాగుంటుంది అది మనస్సులో అజ్ఞానం చేత వాళ్ళు సర్పూడ భ్రమపడ్డాడు భ్రమ ఇప్పుడు ఉంటుంది భ్రమ దేహంలో ఉన్నది కాదు మనస్సులో ఉంటుంది అది సైకలాజికల్ అంటే కృష్ణ సో కాబట్టి రెండు రకంలో భయంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కానీ అది సరికాలు ఒకే భయపాలి ఎందుకంటే ఫిజికల్ ఫిలియర్ అనేది ఏది వేరే లేదు ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ సైకలాజికల్ ఫిలియర్ సైకలాజికల్ ఫిలియర్ లోనే ఇంక్లూడ్ అయిపోతుంది ఇప్పుడు ఈ కేటగిరీ సెక్యులటీ అది వాళ్ళు పెట్టుకుంటారని చూసారా వాళ్ళు పెట్టుకుంటారంటే వాళ్ళకి ఫిజికల్ ఫిలియర్ వల్ల పెట్టుకుంటామని వాడు దాన్ని సమర్థించుకుంటారు కానీ సైకలాజికల్ థియరే ఫిజికల్ థియరీ అంటూ ఏమీ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మీకు పాము కనబడలేదనుకోండి పాము కనబడితే భయం ఎందుకని భయం ఉండదు అది పాము అని వెరీ స్టీయర్ ఎన్నో క్లియర్ కాబట్టి ఫిజికల్ అనే సియర్ అనేది ఏది లేదు ఇప్పుడు మృత్యు భయము అని ఒకటి ఉన్నది చావుకు భయపడతారు చాలా చావుకు భయపడి అనేక రకాల పూజలు వీటేసుకుంటారు పూజలు పీటేస్తే చేర్చుకోకపోవడానికి ఉండిపోతారు అంటే ఏదో భ్రమ అంటే భ్రమ దర్శనం అవేదో నీవు పూర్ణాభి దాయాన్ని కలిగి ఉంటారు కర్మకార్య ఆయుష్య హోమం చేస్తా ఉంటారు ఆయుష్య హోమం అంటే మళ్ళీ ఆహుతులు సమర్పిస్తారు ఎవరిని సమర్పిస్తారు మళ్ళీ అదే ఈశ్వరుని సమర్పిస్తారు అయితే ఏదో ఒక కామన అంటే ఆ ఈశ్వరుని ఆయుధంగా పోలిచినట్లయితే ఆయుర్ధాలను కలుగును అనే కామనలో ఉంటుంది అలాగే ఆశీర్వచనం చేసినప్పుడల్లా శతమాన విధువతి అనే ఆశీర్వచనం విజయాల చేస్తారు ఆ నాటి సందర్భాన్ని ఒకటే అలా చేశారు ఇప్పుడు వందేళ్ళు నిజంగా బ్రతకాలంటే అందరికీ భయమే వందేళ్ళు బ్రతకాలంటే వందేళ్లు బతికాండి ఎలా ఉంటారు వందేళ్ళు బతికిన వాళ్ళు ఎలా బతికి ఉంటారు మీరు రావాల్సింది ఎక్కడ చూసారా మీరు వందేళ్లు బతికిన వాళ్ళు అని ఎలా ఉంటారంటే జీవక్షేమలా ఉంటారు ఓ మనిషి ముద్ద చిన్న బొక్క బొమ్మ కింద ఓ మూల పడి ఓ మంచేరు పడి అలాగా అలా కళ్ళు తెరిచి అప్పుడప్పుడు చూసి చూసిన వాళ్ళని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు ఇంతటి మహాభాగ్యానికి ఒకవేళ బతకడే వరకు ఏదైనా కొంచెం ఉత్సాహంగా తెలుగులో బతికేదంటే కాబట్టి ఈ కోరికలు వీటితో చేసేటువంటి కర్మలు వాటిలో ఉండే స్థాన ఉంటానది అవరు తెలుసాల్సి ఉంటుంది మృత్యు భయం అన్నది మృత్యువు యొక్క అవగాహన మృత్యువు గురించి తెలిసే భయపడిందేమీ కాదు ఎందుకంటే వీటి మృత్యు అంటే కూడా వీటికి తెలియదు కదా కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ఫియర్ అదో దేహానికి సంబంధించిన ఫియర్ కాదండి కేవలం సైకలాజికల్ ఫియర్ నెంబర్ నెంబర్ టూ రోగ భయమో ఒకటి ఉంటుంది పడిపోయి అది ఫిజికల్ ఫెయిన్ అంటే అది ఫిజికల్ ఫెయిన్ కాదు అది సైకలాజికల్ ఎందుకంటే రోగం వస్తే మందు వేసుకుంటారు కదా భయపడుతూ కూర్చుంటారా రోగం వస్తే మందు వేసుకుంటారు రోగం వస్తుందేమో అనే అవకాశం ఉంటే మందు అప్పుడు వంట వచ్చే అవకాశం అనుకోండి ఆ లో చేసే పెట్టుకుంటారు పెట్టుకుంటే ఇన్సూరెన్స్ అలా మంట వస్తే ఒక డైబెట్టు వచ్చుకుంటే కలవడుతూ ఉంటుంది అలా పెట్టుకుంటే దాంట్లో భయమే ఉండదు భయం ఏమిటంటే నాకు ఫలానా రావడం వస్తుందేమో అని వీళ్ళు వెనకబెట్టుకుంటాడు వెనకబెట్టుకుని అలా వెనకబెట్టుకుని ఉంటాడు ఎక్సర్సైజ్ లో అవి చేయదు ప్రివెన్షన్ అలా అలా చేయదు ఉంటే వెనకబెట్టుకోవడమే భయపడుతూ ఉండడమే సో డయాబెటీస్ వచ్చింది దీనివల్ల ఏమేమి అవుతుందో అని భయపడుతూ ఉంటాడు నాకు అలాంటి భయం కనపడ్డాను భోజనం చేస్తూ పడుతున్నారు నేను ఆయనకి మళ్ళీ సమయం మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది అనుకోకుంటుంది అని ఆ సమయాన్ని నేను సద్వినియోగం ఆయనకి మూడు సలహాలు ఒకటి వైట్ రేస్ట్ తీసుకున్నాం మీ ఇంటి దగ్గర ఇటువంటి అని చెప్పారు మరి ఏం జరగడారు అంటే ఫిరువాల్ ఏంటి అటువంటి అర్థం అర్థది ప్రశ్నలు అయితే నోట్ చేసుకొని అది మార్కెట్ లో కొను వండించుకి తేరం ఫిరువాళ్ళే ఎక్కడ దొరుకుతుంది కేజీ ఎందుకు ఉంటుంది కేజీలు మీరు ఎవరో సపరేట్ చేస్తారని కాదు అదే ఇంకోటి వెబ్సైట్ ఆస్ట్ సపోయి చెప్తాడు క్యూయూఐఎల్యుఏ క్యూఆర్ అది వండించి తేరం రుచి అలా బాగా ఉంటుంది రుచి ఈ రైస్లోనే ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ యోగా థెరపీ ఉంది హైదరాబాద్ లోనే ఉండి కోణం ఎక్కడికో పోలసి వచ్చేది అది ఎక్కడ డోర్ రాష్ట్ర ఆలోచిస్తుంది నువ్వు నువ్వు యూస్ అంద ఫైండ్ అవుట్ నాకు మీరు ఫోన్ చేయండి నేను నెంబర్ ఇస్తాను యోగా నేను యోగా చేయలేను అది వైల్యూ కంట్రోల్ అయితే ది హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ మీరు చేయగలుగుతారు చేయలేదు సో ఇటు నడుస్తున్నారు భోజనం చేస్తున్నారు ఇన్ని ఇంటికి సంసార రూపాయి అన్నీ చేస్తున్నారు ఎవరైతే ఇవన్నీ చేసేవాళ్ళు యు విల్ సో డూ దాట్ అండ్ దాన్ని లైఫ్ స్టైల్ లో ఇంకేమో కొన్ని మూడు పాయింట్స్ చెప్పారు భోజనం పది నిమిషాలు భోజనం పది నిమిషాలు పావు పెట్టారు పావు పెడతారో నేనే ఆయనకి ఈ ఉపన్యాసం చెప్పి నాకు అప్పటి నేను పూర్తి చేశాను నేను సంతోషపడ్డాను ఆయన చేశారో మానేవారు కాబట్టి ఫిజికల్ ఫియర్ అంటూ ఏమి సైకలాజికల్ ఫియర్ దో థింక్ ఆల్ ఫిజికల్ ఫియర్ ఇంటైడ్ సైకాలజికల్ సైకలాజీ అంటే సర్వజ్ఞ భాషలో ఉన్నారంటే ఏటు బాహ్యానసేటు మానస బాహ్య నథింగ్ వేజ్ ఫిజికల్ ఫియర్ ఓ సైకలాజికల్ ఫియర్ అంటే ఆ సెకాలిక వేద దృష్టి నుండి మాత్రమే వచ్చింది సో టాపిక్ ఫినిష్ పూర్వపక్షం అత్యత్సంలో ఎంత ఏంటి అంటే ప్రశ్నలు వేగవేస్తున్నారు అక్షం కొంతమంది ఉంటారు అదేమో ప్రశ్నలు వేస్తూ సో ఆ ప్రశ్నల వ్యవహారం సమర్థవంతంగా చెప్పినప్పుడు మొత్తమే మనకి విషయం స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి అక్కడ ఈ విషయం ముందు చూడండి కొంతమంది కృష్ణాలు లేవనర్చుకున్నారు నేను ఉపేక ఏకాల లేవన్నారా కృష్ణ సో ఏక ప్రశ్న కుత ప్రజాపతే ఏకత్వ దర్శనం జాతం ఒక విచిత్రమైన పూర్వవృక్ష సిద్ధాంతం బెంగళాడులో మనం ఇప్పుడు ఈ వేదాంతాలోనే ఇందాలజిస్తూ ఉన్నారు మీకు ఇష్టం కంట్రీస్ లో ఉంటాం ఈ వేదాంత ఇతర ఇండియన్ రిలిజియస్ స్టడీస్ లో చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక సిద్ధాంతం అవట్లేదంటే కానీ మన వాళ్ళే కూడా సపోర్ట్ చేస్తారు అదేంటంటే ఇప్పుడు ఆత్మజ్ఞానము ఎలా లభిస్తుంది అని ప్రశ్న దానికి ఉపాయం ఏంటి ఆత్మజ్ఞానానికి ఉపాయము శాస్త్రమా అనుభవమా అని ప్రశ్న విన్నారా ప్రశ్న ఆత్మజ్ఞానము పొందడానికి హేతు కారణం శాస్త్రమా అనుభవమా అనుభూతిగా అంటే ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది శాస్త్రం వేరు అనుభూతి వేరు అనే ప్రవేశకుండా రేపేసి ప్రవేశించి వచ్చింది ఆ ప్రశ్న అవి ఉండే వేరు కాదు అంటే కృష్ణే ప్రశ్న ఈ ప్రశ్నలో ఒక వర్గం ఏమిటంటే మీరు అనుభవమే మోక్షహేతువు అనుభవమే జ్ఞానము ఆత్మ జ్ఞానం అనగా అనుభవమే దర్శనం అంటే కదా అనుభవం అర్థము ఏకత్వం అనుభవము అన్నట్లయితే ఏమవుతుంది శాస్త్రాన్ని మీరు తప్పు శాస్త్రం బయట ఉంది అనుభవం లోపల పడుతుంది ఇప్పుడు ప్రమాణం ఏమైనట్టు అనుభవం శాస్త్రానికి ప్రమాణ స్థాయి కలిగింది కాబట్టి ఈ విధంగా మీరు శాస్త్రములతో అపకారము అన్యాయము చేసినారు అనుభవం అనేది వేస్ట్ ఈ అనుభవం వాళ్ళని జైల్లో పెట్టండి వాళ్ళు బకాణ ఘాటులో విసిరేయండి వాళ్ళకి వేదాంతమేమీ రాదు అని అంత పౌషంగా అనుభవం అనేది మాటే తప్పనట్టుగా వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఉన్నారు మీకు తెలుసు తెలుదో నాకు తెలుసు నేను మరి ఈ అక్షరాలన్నీ తీసుకో ఉన్నాను కదా సో అలాగంటే ఒక సిద్ధాంతంగా వివేకానంద మీద పెద్ద దండయాత్ర ఏమిటంటే ఆయన స్వామి వివేకానంద అనుభవానికి ప్రాముఖ్యచ్చినాడు తద్వారా శాస్త్రాన్ని చిన్న చూపు చూసినాడు ఆయనకి ఆ శాస్త్రం యొక్క స్వరూప స్వభావాలు అర్థం కాలేదు ఆ రమణ మహర్షి కూడా అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు తద్వారా వేదార్థ శాస్త్రాన్ని తక్కువ చూపు చూసినాడు రామకృష్ణ పరమహంస కూడా అంతే వీళ్ళందరూ కూడా అనుభవ ప్రధానము కనుక వీళ్ళకి శ్రద్ధ లేదు కానీ వీళ్ళు శాస్త్ర ప్రామాణ్యవాదులు కాదు వీళ్ళ శంగరభాష్యం అయితే లేకపోతే అద్వైత సిద్ధి ఇచ్చారు సురేశ్వరాచార్యే వాళ్ళు కేవలము ఆ శాస్త్రమే ప్రమాణము అని చెప్తూ వచ్చినారు కాబట్టి అదే ప్రమాణము ఈ అనుభవం అనేది వేస్తూ కాబట్టి శ్రవణమే మీకు మోక్షాన్ని ఇచ్చేస్తుంది శ్రవణ శాస్త్రోత్మ శ్రవణం ఈ నిజిధ్యాసనం అనేది అనవసరము అని ఇలాంటి వర్గం హింది ఆ వర్గం వాళ్ళు వివేకానందని రమణ మహర్షి అని రామకృష్ణ పరమహంస దియ్యబడుతూ ఉంటారు ఎప్పుడైనా విన్నారో ఇటువంటి వర్గం ఒకటిందని నీకు ఇటువంటి సందర్భంలో ఇక్కడ వచ్చే చర్చ సంథింగ్ కనెక్టెడ్ టు దాట్ అర్థమైందండి అని నేను అనుకుంటున్నాను చూద్దాము ఇప్పుడు ఈ ప్రజాపతి గారికి ఏకత్వ దర్శనం కలిగింది ఏకత్వ దర్శనం కలిగింది అది ఎలా కలిగింది ఏదైనా పుస్తకాలలో అభివృద్ధి ఏదైనా ఉండాలి అయితే ఆయన ఉన్న చోటు ఏదైనా ఒక పండితుల నుండి పాఠం చెప్పే ఆయన ఒక గుణశత్తులు పాఠం చెప్పేవాడు లేకుండా కలిగేసింది అంటే శాస్త్ర సంబంధం లేకుండా అనుభవం ఎవరించి కలిగిపోయిందా ఎవరైనా ఆయన ఉపదేశం చేశారా లేదా కొంతమంది ఏమంటారో తెలుసిన గురుకే దిన గురువు లేకుండా అసలు ఏమీ లేదు ఇప్పుడు ఒక సెన్స్ ఆ మాట కరెక్టే ఒక సెన్స్ మాట కరెక్టే మాట తప్పని అంటలేదు ఇప్పుడు భోజనం చేస్తే ఆకలి తీరుతుంది భోజనం చేస్తే ఆకలిపోతుంది తృప్తి కలిగి ఆకలి తొలగిపోతుంది అయితే నేను అన్నాను అనుకోండి అయితే మనకి అంటా కక్కర్లేదు ఎవరు వడ్డిని కక్కర్లేదు వడ్డీ వాడు అక్కర్లేదు అని అర్థం అవడానికి ఎలా అర్థం ఇక అంటావాలి వడ్డీ వాడుకోవాలి వడ్డీ జీవాడు కావాలి కాబట్టి అవన్నీ అవసరమే వాటితో పాటుగా వీడు తినడం కూడా అవసరమేమో తినడం వల్లనే వీడికి ఆశలు తీసుకునం అంటే అనుభవ రూపం విధుధ్యాసనం అంటే అనుభవ రూపం విధుధ్యాసనాన్ని మోక్ష అనుకోండి అది ఒకటి విధుధ్యాసనాన్ని మోక్షేమో ట్రెడిషనల్ స్థాయి కాదు వీడు నాన్ ట్రెడిషనల్ స్థా వస్ శంకరాసం శ్రవణ మంగళ ప్రాముఖ్యం అని చెప్పేసి వాడి మీద దుమ్ము పూసేటం వాడు అశాస్త్రీయమే వాడు శాస్త్రం ద్వారా తప్పిపోలేడు అని వాళ్ళు దుమ్ము చదివారు